ఇప్పుడు జ్ఞానము రెండు రకాలుగా ఉన్నది అన్యవస్తు జ్ఞానము ఆత్మ జ్ఞానము అని రెండు రకాలుగా ఉన్నది అన్యవస్తు జ్ఞానము కలుగుతూనే అది అనుకూలము లేదా ప్రతికూలము అనే భావన కూడా కలుగుతుంది ఆ వస్తువు మనకు అనుకూలము లేక ప్రతికూలము అనుకూలమైతే దాని ఎందు ఇ పుడుతుంది ప్రతికూలమైతే దాని ఎందుకు ద్వేషం పుడుతుంది ఇచ్చ ఎప్పుడైతే పుట్టిందో అది సంపాదించాలనే ప్రయత్నం ఉంటుంది ఇచ్చ నుంచి ప్రయత్నం పుడుతుంది ద్వేషం నుంచి కూడా ప్రయత్నం పుడుతుంది ఎందుకంటే దానికి దూరంగా ఉండుట కొటకై ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్యవస్తు జ్ఞానము ఇచ్చకు లేదా ద్వేషమునకు దారితీస్తుంది ఆ ఇచ్ఛాద్వేషములు ప్రయత్నమునకు అనగా కర్మకు దారితీస్తాయి తర్వాత అన్యవస్తు జ్ఞానము సంస్కారమును కలిగిస్తుంది అది అనుకూల వస్తువైతే రాగమనే సంస్కారాన్ని ప్రతికూల వస్తువు అయితే ద్వేష సంస్కారాన్ని కలిగిస్తాయి ఈ అన్ని వస్తు జ్ఞానముల వలన సంస్కారముల బ్రోగుపడుతూ ఉంటాయి సంస్కార సంచయము అని అంటారు సంజయ్లో సామాన్లు వేసుకుంటూ ఉంటే సంక్ష నిందితూ ఉన్నట్టుగా ఈ ప్రపంచంలోని వస్తువులను అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటే మీకు సంస్కారాలు నిర్మాణం అవుతూ ఉంటాయి బుద్ధి అన్నది ఇది అన్యవస్తు జ్ఞానం యొక్క పరిస్థితి ఓకే ఆత్మజ్ఞానం దగ్గరికి రండి ఆత్మజ్ఞానం దగ్గర ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అది అనుకూలము లేక ప్రతికూలము రెండూ ఉండవు ఆత్మ అనుకూలమా ప్రతికూలమా ఏది కాదు ఆత్మ అనుకూలము కాదు ప్రతికూలము కాదు కాబట్టి ఆత్మ ధ్యేయము కాదు ఉపాధేయము కాదు పట్టుకునేది కాదు విడిచిపెట్టేది కాదు కాబట్టి దాని ఎందు ఇచ్చా పుట్టదు ద్వేషము పుట్టదు కాబట్టి రాగద్వేషముల సంస్కారం అసలు పుట్టే ప్రసక్తి ఏ లేదు ప్రయత్నము లేక కర్మ పుట్టే ప్రసక్తి ఉండదు ఈ మేమాంసార్థమైందండి అన్ని వస్తు జ్ఞానానికి ఆత్మ జ్ఞానానికి ఎంత తేడా ఉందో గమనించారా తర్వాత అన్ని వస్తు అనుమాన శబ్ద ప్రమాణముల వలన కలుగుతుంది కంటికి కనబడుతుంది లేకపోతే అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ చేస్తారు లేకపోతే శబ్ద ప్రమాణం ఏదైనా శాస్త్రం చెప్తే తెలుసుకుంటారు స్వర్గాన్ని గురించి వేదం చెప్తే తెలుసుకున్నారు అలాగా కానీ ఆత్మజ్ఞానము ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణములు మూటింటికే అతీతమైనది అప్రమేయము ఆత్మస్వప్రకాశము స్వయం ప్రకాశము తనంత తాను ప్రకాశిస్తుంది ఆత్మని ప్రకాశింపజేసేది మరొక ప్రమాణము ఉండదు కాబట్టి ఆత్మజ్ఞానమునందు ఆత్మజ్ఞానమునకు అన్య వస్తు జ్ఞానమునకు అంత ప్రధానమైన భేదము గలదు ఇప్పుడు బంధము ముక్తి అనే మాట వస్తున్నది బంధము ఎవరు ఆత్మయే ముక్తి ఎవరికి ఆత్మకే అయితే ఆత్మస్వరూపము తెలియనప్పుడు బంధము అంటే అజ్ఞానముచే జ్ఞానము కలిగితే ముక్తి చూడండి దీంట్లో ఇంకో గమనించదగ్గ విషయం ఏమిటంటే అజ్ఞానముచే ఏది కలుగునో అది యథార్థముగా కలిగేది కాదు అజ్ఞానముచే పాము పుట్టింది అంటే అక్కడ అర్థం ఏంటి పాము పుట్టలేదు పాము పుట్టిద్దని పెట్టి దాని మీద అలా ఎక్కడ అన్వేషణ ఎక్కడి నుంచి పుట్టింది అని అన్వేషణ చేయటం కాదు చేయాల్సింది పాము ఎలా పుట్టింది అజ్ఞానం చే పుట్టేది అది మీరు అది మనస్సు నుండి పుట్టదు కాదు నుంచి పుట్టదు మనస్సు పాము కలిపి ఆ సమావేశం నుంచి పుట్టదు అజ్ఞానము నుంచి పుట్టదు అజ్ఞానము నుండి పాము పుట్టింది అంటే అర్థం ఏంటో తెలుసిన పాము పుట్టలేదు అని అర్థం ఏందో పైదా పైదా నీ వాడు అజ్ఞాన చెప్ప వాళ్ళకి అజ్ఞానము కారణముగా ఒక కొడుకు కలిగినాడు అంటే అర్థం ఏంటి కొడుకు పుట్టలేదు అన అజ్ఞానము వలన ఏది ఘటిల్లునో అది యథార్థముగా ఘటిల్లదు ఇది ఒక సంగతి బాగా అర్థమైందా మీకు జ్ఞానము వలన ఏది లభించునో అది యథార్థముగా లభించినది కాదు అంతకుముందు ఉన్నది ఎందుకంటే కర్మ వల్ల లభించినది వేరు జ్ఞానము వలన లభించేది వేరు కర్మ వల్ల లభించేది అంతకుముందు మీ వద్ద లేనిది లభిస్తుంది ఆ విధంగా కర్మ వల్ల లభించినది ఒక కాలంలో లభించినది మరో కాలంలో పోతుంది అది ఎంతో కాలం మీ ఎదురు మీరు కర్మ చేసే స్వర్గాన్ని సంపాదిస్తే ఆ స్వర్గం ఇలా వచ్చి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోతుంది అంతకు ముందు లేని స్వర్గము కొత్తగా లభిస్తుంది కర్మ వలన ఆ లభించిన స్వర్గం కాస్త పోతుంది అది కర్మ యొక్క పరిస్థితి జ్ఞానము వలన ఏది కొత్తగా లభించదు జ్ఞానము వలన ఏది పుట్టదు జ్ఞానము వలన అంతకు ముందు ఉన్నదియే ప్రకాశిస్తుంది ఒక తల్లి ఒళ్ళో చంకన పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతాం తెలుగులో సామె సామెత ఏదో సామెత కోసం వాళ్ళు అలా చెప్పారని అనుకోకూడదు ఒకప్పుడు మతి మరుపు మనస్సు తోట ఉన్నప్పుడు అలాగే నాకు ఎన్నో సార్లు అలా అయ్యింది ఎట్ వచ్చి చంకలో పిల్లాడు కాదు ఎన్నోసార్లు నేను కళ్ళతోడు ఇలా పెట్టుకుని అరగంట సేపు వెతుక్కున్నా కళ్ళజోడు కోసం అప్పుడు ఎవరో ఎవరిని స్వామీజీ మీరు ఏదో చాలా ఇబ్బందిలో చికాకులో ఉన్నట్టు అనిపిస్తోంది అప్పుడే వచ్చిన ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సత్యాలంటూను ఏమిటి విషయము అని అడిగారు నేను అన్నాను కళ్ళజోడు కనపడటం అరగంట నుంచి వెతుక్కుంటున్నాను అని అంటే వాళ్ళు మీ చేయి తల పెట్టుకోండి అన్నారు కళ్ళజోడు కనపడలేదంటే చెయ్యి తలమేద పెట్టుకోవడం పెట్టుకోండి అసలు సార్ పెట్టుకుంటే అయ్యో కళదోడు దొరికింది ఇప్పుడు చెప్పండి కళదోడు పోయిందా దొరికిందా కానీ అజ్ఞానం చేత పోయింది జ్ఞానం చేత దొరికింది మీరు గమనించారా లేదా అజ్ఞానం చేత పోయింది ఏది అజ్ఞానము చే పోయినదో అది యథార్థముగా పోయినది కాదు జ్ఞానము చేత దొరికినది ఏది జ్ఞానము చేయడం దొరికినదో అది యథార్థముగా దొరికినది కాదు మన మనం మన జీవితాలు ఇలాగే ఉంటాయి మన జీవితాలు ఇలాగే ఉంటాయి ఎంతకంటే వేరే విధాలు ఒక ఆయన నదీ తీరాన్ని కూర్చొని ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవా నాకు ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగించి ఉంటుందో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద ఆమె వచ్చింద ఒక తల్లి ఒక వచ్చింది ఆయన ఎవిటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగింది ఈ సంసార బంధం నుంచి విముక్తి కోసం ప్రార్థిస్తున్నానమ్మా ఈశ్వరుణ్ణి అన్నాడు ఏమి బంధం అంటావు అని అడిగితే ఏమి వివాహం అనేది ఒక బంధమైన కదా భార్యని ఒక బంధమే కదా అన్నాడు భార్య అయితేగా బంధానికి అన్నదాన్ని అంటే మరి భార్యని కదా అనుకుంటున్నా అనుకోవడమే కదా అంతకంటే ఏమీ కాదు కదా అనుకోవడం మానేస్తే అయిపోయా అని చెప్పిందా ఆయన మంచి పండితుడు కనుక అవును భార్యను అనుకుని బంధము అనుకుంటున్నాడు భార్యను అనుకోవడం మానేస్తే అదైతే కొడుకుల బంధం ఉంది కదా కొడుకులు కూతుళ్ళు కొడుకులు కూతుళ్ళు అయితేగా వాళ్ళు జీవులే తప్ప కొడుకులు కూతుళ్ళని నీకు ఎవరు చెప్పారా వెరివాడా అన్నారు అవును కదా కొడుకులు కూతుళ్ళని ఊరిగా అనుకోవడం చేతన కొడుకులు కూతుళ్ళు అయ్యారు కానీ అనుకోవడం మానేస్తే సరిపడేది ఆ తర్వాత ఇల్లు వాకిలి క్షేత్రములు ఇవి అవి బంధము అవి నాదని నిన్ను ఎవడనుకోమన్నాడు అవి నీగా అవి చూపించి నాకు ఎక్కడున్నాయో చూపించి నీ ఒంటికి ఆ కుక్కలు ఉన్నాయా నీ జేబులు ఉన్నాయా ఎక్కడున్నాయో చూపించు ఐదు ఎకరాల పొలం ఏది చూపించు నాకు కరెక్టే కదా నావని బంధము తప్ప నావి నావి అవి అనుకోవడం మానసుకే బంధము లేదు మరి ఇంకా నీకు ముక్తి ఎందుకయా నువ్వు ముక్తుడులేగా నీకు ముక్తి ఎందుకు అంటే అమ్మ నీ వల్ల నేను ముక్తిని పొందాను నువ్వు ముక్తిని పొందేవాడవే అని చెప్పిందంటే ఆ పరమాత్మయే ఆ తల్లి రూపంగా వచ్చి ఆయనకి హితోపదేశం చేసి చేసినాడు అని ఆ కథలో అలా చెప్పారు కాబట్టి నబద్ధ ను నవై ముక్త సో ూపము తెలియకుంటే బంధము ఆత్మస్వరూపము తెలిస్తే ముక్తి అర్థమైందండి ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి ఆత్మస్వరూపము తెలియకుంటే అజ్ఞానం తెలియకుంటే బంధము అన్నాము ఇప్పుడు ఆ బంధము బంధమా నబంధమా ఆత్మస్వరూపం తెలిస్తే ముక్తి అన్నాము ఆ ముక్తి అది కొత్తగా లభించిన ముక్తియా అసలు లేకపోతే ముక్తి కాలే కదా ఆ ముక్తి ఎందుకంటే తెలియడం చేత దొరికినది దొరికినట్లే కాదు తెలియడం ద్వారా లభించిన ముక్తి ముక్తియే అజ్ఞానము చేత అనుభవానికి వచ్చిన బంధము బంధమే కాదు కాకుండా అజ్ఞానంలో వస్తుస్థితి మారదు ఇప్పుడు దాన్ని త్రాడు అది తెలియదు పాము మీరు అనుకున్నారు ఆ త్రాడులో మార్పు వస్తుందా మార్పు రాదు అదే త్రాడు తెలుసుకున్నారు ఇప్పుడు పోనీ త్రాడులో మార్పు వచ్చిందగా అజ్ఞానము మార్పులు తీసుకురాదు జ్ఞానము మార్పులు తీసుకురాదు త్రాడు ఎలా ఉందో అలాగే ఉంది మీరు అజ్ఞానం చేత నేను బుద్ధుడను అని మీరు బొద్ధులు అయిపోతారా అయిపో జ్ఞానం చేత నాకు మోక్షము కలిగినది అని మీరు అన్నారు అంటే దాని అర్థమే తెలిసిన మీరు అంతకుముందే ముక్తులై ఉన్నారు అని అర్థం ఈ ఫిలాసఫీ ఇది అత్యంత సూక్ష్మంగా శబ్ద జ్ఞానమును దాటి తమకు తాము అన్వయించుకుని తెలుసుకోవాలి You have to go beyond the verbal expression and look to yourself. Therefore, when you are not using the bandhama, you have to use the bandhama. This is the bandhama. If you are not using the bandhama, you can use the bandhama. If you are using the bandhama, you can use the bandhama. బంధము కాదు అని చెప్పి ఇప్పుడు ఇది అంటే మరి నేను ఇలాంటి దృష్టాంత ఇవ్వడం ఎంతవరకు సముచితమో నేను ఎదగను మీరు పెద్దలు మీరే నిర్ణయించండి చైనా ఇండియా డోక్లాం దగ్గర ఒకరికి ఒకరు ఎదురుగా ఉండి యుద్ధానికి కాయ్యానికి కాలు దుమ్ముతూ ఉన్నారు అనే పరిస్థితి ఉండేనా లేదా సుష్మా గారు వాళ్ళు వెళ్ళి మోడీ గారు వెళ్ళి ఎందుకండి ఇది మీ స్థానంలో మీరుంటారు మా స్థానంలో మీరు ఉంటాం మనం ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమతో తీసుకోవాలి తప్ప కయ్యానికి కాలుగు వీట్లా ఎందుకు ఎదురు బెదురు ఎందుకు ఉండాలి అలాగే కదా మీరుండేటువంటి మీరు ఉండండి మేము ఉండేటువంటి మేముంటాం మనకి వైరల్ లేదు అసలు అక్కడ డొకలాంలో అసలు ఒక రకమైన ఘర్షణ లేనేలేదు తనావు అంటే టెన్షన్ లేనే లేదు ఉందని మీరు అనుకుంటున్నారు ఉందని మేము అనుకుంటున్నాం అందరూ ఉంది ఉంది అంటున్నారు కాబట్టి ఏదో ఉందని అనిపిస్తోంది వాస్తవంగా ఏమీ లేనేలేదు మనం చక్కగా కలిసిమెలిసి ఉన్నాము మీకుండే సమస్యలు మీకున్నాయి చైనాలో పేదరికం చాలా ఉన్నది మీ బేదరికాన్ని మీరు పరిష్కరించుకోండి మేము భేద ఎలాగో భేద మా కష్టాలను మేము పరిష్కరించుకుంటాము మనం చక్కగా కలిసిమెలిసి ఉంటాము ఇలా ఎందుకు ఈ తనాలు ఎందుకు ఈ టెన్షన్ ఎందుకు ఈ బంధం ఈ వైరం ఏమి అని సుష్మా స్వరాజ్ గారు నచ్చ చెప్పింది వాడు అంటే అప్పుడు మోడీ గారు కూడా ఆ పెద్ద ఆయన్ని జీపింగ్ ఏమో ఒక ఆయన ఉన్నాడు మంచివాడు ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆయన మోడీ గారు కలిసి మాట్లాడుకుని ఎందుకండి ఇదంతా అనవసరం అని అనుకుంటాడు ఆయన ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉంటాడు ఎరా ఆ బోర్డర్ దగ్గర ఎవరైనా ఒకళ్ళు ఒకళ్ళు అలా అవును ఎందుకు అనవసరం కదా ఊరుకోండి అని ఒక మాట అయిపోయింది ఇది ట్రంథం బంధము మోక్షము అలాగే మీరు బంధం అనుకుంటే బంధము లేదు అని తెలుసుకుంటే అదే బంధమోక్షాలు అలాగే మీరు ఇప్పుడు ఎదుటిని వ్యక్తి నా కోపం చూపించారు లేకపోతే విసుక్కున్నారు లేకపోతే నాకేదో చేశారు అని మనస్సులో అనుకుంటే ఎదుటి వ్యక్తి ఎందు మనకి ఒక ద్వేషభావము లేదా ఒక శత్రుభావం నిర్మాణం అదే అది ఏం లేదండి మనం ఊహ చేసుకుంటున్నాం తప్ప అలాగే లేనే లేదు అని మీరు అనుకు మీరు మీకు మీరు నష్ట చెప్పుకోగలిగితే ఆ ఎదుటి వ్యక్తి ఏం చేశాడో మానేడో అది వేరే సంగతి మీకు బంధము అప్పటికప్పుడు తొలగిపోయింది తొలగిపోయిందా లేదా అప్పటికప్పుడు బంధము తొలగిపోయింది వాడెవడో అపకారం చేశాడు అని మనస్సులో పెట్టి కూర్చుంటే బంధమే ఆ వాడేమిటి అపకారం చేసేది ఇంకో ఒకడు ఒకరికి చేసి లేవో ఉండదు ఉపకారమో ఉండదు అపకారమో ఉండదు ఈ జీవుడు తమ తమ కర్మలను సుఖ దుఃఖరూపముగా అనుభవిస్తారు పోతారు అంటారు ఇదో ఒకటి ఒకటికి చేసి ఉపకారమో లేదు అపకారమో లేదు అని అనుకు తెలుసుకున్నాడు అనుకోండి ఆ వైరం ఏమైనది పోయింద ఈ బోక్షంలో అలానే ఉంటాయి సంసారులు అపవాద ప్రధానంగా ఉంటారు సారీ అధ్యారూప ప్రధానంగా ఉంటారు వాళ్ళు అన్నీ అధ్యారూపాలు చేసుకుంటూ ఉంటారు సంసారు సంసారుల రక్షణ అని సంసారుల అధ్యారూపాలు ఎలాగ నేను గృహస్థుని అని మొదలు పెడతాడు నేను గృహస్థులు అండి అంటే మీరు వేరు మీరు వేరు అంటాడు అక్కడే సగం సమస్య అక్కడే ఉత్పన్నమైంది ఎందుకంటే గృహస్థలు వేరు సన్యాసులు వేరు కాదు అందరూ మానవులే అందరూ మానవ మాత్రులు ప్రతి మానవుడికి ఒకే రకమైన ఐదు కోశాలు ఉంటాయి అన్నమయ్యే ప్రాణమయ్యే ఒకే కోశాలు ఉంటాయి ఈ కోశములు ఈ బంధములు ఈ అందరికీ సమానమే కానీ గృహస్థులు ఏమంటారు నేను స్వాములు నీకేమి సన్యాసులు మీకేమీ లేదు నేను గృహస్థులం మాకంతా ఉంది అని నువ్వు పని చేయ నువ్వు గృహస్థుడ వాళ్ళని నేను ముందే ప్రశ్న వేస్తాను నువ్వు గృహస్థుడను అని ఎందుకు అనుకుంటున్నావు నేను గృహస్థుడను అని ఎందుకు మొదలు అలా మొదలు నేను నేనై ఉన్నాను అని మొదలుపెట్టి అంటే నేను నేనై ఉన్నాను కదా అలా మొదలుపెట్టి మరి నేను గృహస్థులు కదా అయింది అలా అయింది అనుకుంటా కాఫీ తాగుతున్నాం గృహస్థుగా కాఫీ తాగుతున్నావా నేను నేనుగా కాఫీ తాగుతున్నావా మీరు ఆలోచించుకోండి నిద్రపోతున్నాం గృహస్థు నిద్రపోతున్నాడా కాబట్టి ఇల్లు వాకి గుర్తు వస్తే గృహస్థుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాం నేను గృహస్థులు లేంటావా టికెట్ కోసం అమలాపురం టికెట్ ఇవ్వండి లేకపోతే విజయవాడ టికెట్ ఇవ్వండి అంటావా లేకపోతే మేము గృహస్థలం వండి అన్న మొదలు పెట్టావా మేము గృహస్థుల వండి అన్నారనుకోండి అప్పుడు ఆసిన అతను కండక్టర్ ఏ ఉంటాడు ఎవయా ఎన్ని టికెట్లు కావాలి చెప్పు నీకు ఒకే టికెట్ మరి గృహస్థులు ఉంటాయి ఇవ్వరు ఒక టికెట్ తీసుకుంటాడు మీరు ఆదిలోనే హంసపాదు ఉన్నట్టుగా మేము గృహస్థులము అని మీరు మొదలు పెడతారు అలా మొదలు నేను నేనై ఉన్నాను ఇప్పుడు నాకున్న సంపద ఇగో ఇంత సంపద కలదు మడి స్టే లైక్ దాట్ ఆ సంపద నాదేని ఎందుకు అనుకుంటావు అది నాది కాదు కాదని నా పేరు మీద అకౌంట్ కావాలని చెప్పుకుంటే అకౌంట్ ఉంది నా పేరు మీద ఉంది నేను సంతకం పెడితే వాళ్ళు పైసలు ఇస్తారు అంతే నాదే నువ్వెందుకు అనుకుంటావు మరి అయితే అదంతా నాది కాదు ఉంది అంతే ఉంది నువ్వే కని ఆది బో లేదు ఒక్కదో ఉంది ఈ సమాచారం వాడు నా కొడుకు అన్ని కొడుకు నేను అనుకుంటాం చూడండి సంసారంలో యొక్క అధ్యారూపాలు ఎలా ఉన్నాయో చూసారా నేను గృహస్థుడను ఈ సంపద నాది వీళ్ళు నా పిల్లలు ఎన్ని అధ్యారోపాలు చూశాయి ఈ పిల్లలందరూ నేను పోవేసిన సంపదకి అనుకూలంగా వాళ్ళు పైకి ఎదిగి నాకు అందుబాటులోకి రావాలి చూడండి ధనవంతులకు ఉండే సమస్యలు ఎలా ఉంటాయి వాడు ఎంబీఏ కాస్ట్ అయ్యి ప్యాస్ అవ్వాలి వాడికేమో టెన్త్ క్లాస్ పాస్ అవ్వటం దుర్ఘటన ఉంటుంది వాడు ఎంబీఏ కాస్ అవ్వాలి ఎందుకు నా అంటే ఎంబీఏ కాస్ అయితే నా బిజినెస్ వాటి టేక్ ఓవర్ చేయాలి అది చూడటానికి బాగుంటుంది సమాజంలో కూడా ఒక శోభగా ఉంటుంది వాడు ఎంత తప్పుతూ ఉంటాడు ఇది ఈయనకి పెద్ద పెద్ద సంసార దుఃఖము మాకు ఋషిక లో స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ ఏం చేస్తారంటే మీ సంసార సమస్యలన్నిటికీ నా వద్దత ఎత్తులు గలవు అని ఆయన ప్రచారంలో పెట్టారు కాబట్టి మీ కుర్రాడు ఇంటర్ తప్పుతున్నాడు ఎంబీఏ పేస్తావ్వాలి వాడు అది సంసార సంస్థ నా దగ్గరకు వస్తే ఎంబీ పేసేవడం ఎందుకు కొని వాడికి పేరులో ఒకటే వచ్చింది అసలు కొడుకు ఎందుకు అనుకుంటున్నావు అని నేనంటా అనుకూలంగా లేదుగా ఈ మాటను ఇది అనుకూలంగా లేదు ఆయన ఏమంటారంటే నీ కొడుక్కి బృహస్పతి గ్రహయోగ గురు గ్రహయోగం కావాలి అది లేకపోవడం చేతనే ఇంటర్ తప్పుతున్నాడు అని వీడు బలాదూరు తిరగడం మూలంగా ఇంటలు తప్పడం కాదు ఆ గురుగ్రహము ఏదో చేయబట్టి వీళ్ళు ఇంటర్ తప్ప అని చెప్తారు అది గృహస్థునికి వెళ్ళడానికి చాలా మధురంగా ఉంటుంది ఓహో అందుకోసం తప్పుతున్నాడా వీడు అని వీడు సంతోషపడిపోతుంది కదా అమ్మా నిజా ఇంటలు తప్పడానికి హేతు అదే అని సంతోషపడతారు దీనికి ఉపాయమేమి నేను ఐదుగురు పండితులను పెట్టి గురుగ్రహానికి ఇరవై లక్షలు జపం చేయిస్తాను అప్పుడు మీకు రాడు పైకి వస్తాడు అని చెప్పాను సరే అయితే ఎంత ఖర్చు అవుతుంది లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళు లక్షలు ఇచ్చి ఇది చేయిస్తాడు ఆయన ఇటువంటి వాటిల్లో స్పెషలైజ్ చేసి పెట్టాడు ఒక స్వాల్ మొత్తం ఈ ధనవంతులందరూ ఐదు దగ్గరికే వెళ్తారు అక్కడి నుంచి కొంచెం దారి చెప్పి ఇటు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు లేకపోతే అందరూ అక్కడికే ఒకప్పుడు వీళ్ళందరూ విజయవాడలో ఒక ఆయన ఉండేవారట ఆయన ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు ఈ ధనవంతులందరూ అక్కడికి వెళ్లేవారు నాకు శుద్ధానంద్ గారు చెప్పారు ఆయన మంచం బట్టి ఆయన ఎప్పుడు రేపు అరుగట్టుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ వెళ్ళడం మానేసి ఇటు వస్తున్నారు వీళ్ళ సమస్యలన్నీ అపవాద రూపము సారీ అధ్యారూపముగానే ఉంటాయి నేను గృహస్థుడను వీడు నా కొడుకు ఇది నా సంపద ఈ విధి నా విధినస్సు ఇది ఎలా ఉండాలి అది అలా ఉండాలి అనే అధ్యాయ శాస్త్రము సాధకుడు ఇక్కడ సాధకుడను నబుద్ధు నచ్చే సాధక సాధకుడు ఎలా ఉంటాడో తెలుసినా అపవాద ఉంటాడు ఎలాగా నా దంతు లేదు నేను గ్రహస్థుడాన్నది కల్పితము అపవాదం నేను భర్తను ఆమె భార్య లేకపోతే వాడు కొడుకు నాకు నేను తండ్రి ఇవన్నీ కూడా అధ్యారోపములు వీటిని తీసి పక్కన పెట్టు ఈ అపవాదము అపవాదం చేసుకుంటూ పో కాబట్టి సాధకుడు అపవాద ఉంటాడు సంసారి అధ్యారోప సాధకుడు అపవాద ప్రధానుడు అంటే ఇకేష్టం సిద్ధుడు అంటే మహాత్ముడు అధ్యారోపము లేదు అపవాదము లేదు నా ము సరేనండి కాబట్టి జగత్తు పుట్టి ఇప్పుడు జగత్తు పుట్టింది నా నిరోధో నచోత్పత్తి ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం నా నిరోధో నచోత్పత్తి అన్నారు కదా జగత్తు జగత్తు సంగతి చెప్పండి పుట్టను లేదు కోణము లేదు ఈ మహాత్ములు ఇలాగే ఉంటారు ఎవడో పోయారు అని అందరూ ఏడుస్తూ కూర్చుంటారు కొన్ని ఏడ్చిన వాళ్ళు ఏడుస్తున్నట్టు ఉంటారా అలాగే ఉండరు ఆ యాత్ర మొదలు పెడతారు ఎవడో పోయారు ఆ దేహాన్ని తీసుకువెళ్లి కాల్చి చక్క రావచ్చు కదా సరళంగాను సింపుల్గా ఉండద్దు జీవితంలో సింపుల్గా ఉండాలి నేనున్న వాకింగ్కి వెళ్తున్నా వెళ్తుంటే అక్కడే శ్మశానం గంగముడ్డు కదా గంగమూడ్డు అంత శ్మశానమే ఒక సానుతాం మా వాకింగ్ వెళ్తే కొంత దూరంలో శ్శానం నేను అటు కేసులు వెళ్తూ ఉంటాను ఎందుకంటే రోజుసారి శ్మశానం చూస్తే రుద్రులు గుర్తుకొస్తాడు వైరైకి అక్కడ అనుకూలంగా ఉంటుంది అక్కడ ఏవో దేహాలు పొందుతూ ఉంటాయి దేహాన్ని చూసుకునే సరే దీని పరిస్థితి రాని తెలుసుకుంటూ ఉండొచ్చు అని ఉంటే మంచిది సో వెళ్ళొస్తూ ఉంటారు వెళ్ళొస్తూ ఒక శవం నలుగురు మోసుకున్నారు ముందు ఒక తను నిప్పు కొట్టుకుని నడుస్తున్నాడు ఐదుగుదారు అప్పుడు నేను అనుకున్నా ఈయన మహాపురుషుడైన జీవితం చాలా సింపుల్ గా జీవించుకుంటాడు మరణంలో ఎంత సింపుల్ గా ఉన్నాడు చూడండి ఆయన ఆయన ఎలా మరణించే ఆయన మరణం ఎలా అనిపించిందంటే నాకు ఆకు ఎండిపోయి ఊడి కింద పడిపోతే ఎంత సరళంగా ఏ అసలు ఏ సౌండ్ కానీ హడాది కానీ ఏమీ లేకుండా ఆ డ్రై లీఫ్ అది కింద పడి ముక్కలయ్యి కలిసిపోతుంది చెట్టు నుంచి విడిపోయి ఆ గాలి ఎటు తీసుకెళ్తే అటు పడి ఆ ఆయన అంత సింపుల్ గా ఒక డ్రై లీఫ్ ప్రాణాన్ని విడిచిన సందాన ఆయన అంత సరళంగా ప్రాణాన్ని విడిచేసేడా అలాగా ది డెత్ ఇస్ సో సింపుల్ అన్నారు అనిపించింది సంసారంలో అలా ఉండరు ఎవరైనా పోయారంటే దరిదేమో అలంకారాలు పుష్పమాల తర్వాత తగలబెట్టడానికి గంధపు చెక్కలు గంధపు చెక్కలతో తగలబెడితే వచ్చి బూడి దిక్కిను తుమ్మ చెక్కలతో తగలబెడితే వచ్చి బూడి దిక్కి తేడా ఏమైనా ఉంటుందని గంధం చెక్కలతో తగలబెట్టడం అనగానేమి ఈ సంసారుల యొక్క అహంకారం తప్ప వేరేమీ కాదు పుష్పమాలలు తర్వాత ఏడుపులు పెడబొబ్బలు మళ్ళీ దీంట్లో బాధ్యాభజన ఎంత హడావడిగా సో ఈ విధంగా సంసారులు వాళ్ళు అధ్యాయపు ఉంటారు సాధకులు ఉంటారు సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మహాత్ముల దృష్టిలో వాడెవడో పోయాడని వీళ్ళు అనుకున్నప్పుడు నిరోధ అంటే చావు నిరోధ అంటే నాశము చావు చచ్చిపోయాడని అనుకుంటే మహాత్ములు ఏమనుకుంటారంటే అద్దే చావుతో ఏదీ లేనే లేదు ఉత్పత్తి ఎవరో పుట్టారు మళ్ళీ వీళ్ళు హడావిడే పుట్టినప్పుడు హడావిడే పోయినప్పుడు హడావిడే నచోత్పత్తి పిల్లవాడు పుట్టాడు అని వీళ్లు హడాడు చేసుకుంటుంటే అద్దే ఎవరు పుట్టనే లేదు పుట్టింది లేదు మీరు ఆలోచించండి పుట్టేడు అన్నారు ఎవరైనా పుట్టారా ఊరికే రేషన్ కార్డు నెంబర్ కోసం పుట్టాడు అని అనుకోవడం తప్ప పుట్టింది ఏదీ లేదు పోయాడు అన్నారు ఏది పోయింది ఎక్కడికి పోయింది ఎవరు పోయారు జీవుడు ఎక్కడికి పోడు వాడు ఆ పరమాత్మ పరమాత్మ అంతటా ఉన్నాడు జీవుడు పరమాత్మలోనే ఉన్నాడు ఎప్పుడు విడిగా లేనే లేడు ఓ తరంగము కనపడ్డం మానేస్తుంది ఎక్కడికి పోయింది అక్కడే ఉన్నాయే అక్కడే ఉంది అలాగే జీవుడు పోయాడు ఎక్కడికి పోతాడు సర్వమును వ్యాపించి ఉన్న పరమాత్మలోనే ఉంటాడు ఎక్కడికి పోతాడు దేహము ఎప్పుడు మట్టేది మట్టి మట్టిలో పడింది కాబట్టి పోయాడు అన్నది ఉత్తి మాట పుట్టేడు అన్నది ఉత్తి మాట నా నిరోధోత్తి అంటే మహాత్ములు పోయాడు అన్నదానికి దుఃఖించను పుట్టాడు అన్నదానికి పని కట్టుకుని పండగ చేయడు నీరోధో నోత్పత్తి అలాగండి జగత్తు పుట్టిందా లేదా సృష్టి జగత్తు యొక్క ప్రళయము నిరోధము ఉందా లేదా ఉండాలి కదా ఎందుకంటే జగత్తును సృష్టించినవాడు బ్రహ్మదేవుడు రక్షించినవాడు విష్ణువు ప్రళయం చేసేవాడు రుద్రుడు అని మళ్ళీ మూడు పోస్టులు కూడా మీరు నిర్మాణం చేసి ఇప్పుడు పుట్టుక లేదు ప్రళయము లేదంటే ఏమన్నమాటది అలా వేదాల్లో చెప్పారు కదా పుట్టుక సృష్టి ప్రళయము అని వేదాల్లో చెప్పారు కదా అంటే చూడగా వేదములలో రెండు రకముల వర్ణనలు ఉంటాయి ప్రయోజనానుసారి వర్ణనము తథ్యానుసారి వర్ణనము అని రెండు రకాల వర్ణనలు ఉంటాయి చందమామ రాలే దాదిల్లి రాలే అని తల్లి పిల్లవాడికి చెప్పినప్పుడు అది తథ్యానుసారి వర్ణనమా ప్రయోజనానుసారి వర్ణనమా ప్రయోజనానుసారి వర్ణన తథ్యానుసారి వర్ణనం కాదు తథ్యానుసారి వర్ణనం ఆవిడికి సైంటిస్టులకు తెలుసు ఆ చంద్రుడు అనేది ఒక గ్రహ ఉపగ్రహము భూమి చుట్టూ తిరుగుతుంది దాని మీద ప్రాణం ఉండదు అదంతా మట్టి గూడిద దుమ్ము అవన్నీ ఉంటాయి అక్కడ అట్మాస్ఫియర్ ఏ లేదు గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది అని వర్ణిస్తారు ఎవరు సైంటిస్టులు దాన్ని ఏమంటారు తథ్యానుసారి తథ్యం ఉన్న స్థితి తథ్యానుసారి వర్ణనం సన్నమాన రాలే జాబిల్లి రాలే మా పిల్లవాడిని ముద్దు పెట్టుకుని పోవే అని వర్ణించారనుకోండి ఈ వర్ణం ఏమిటి ప్రయోజనానుసారి వర్ణం అదేవిధంగా జగత్తు యొక్క సృష్టి లేదు ప్రళయము లేదు కాని ప్రళయాన్ని ఎందుకు వర్ణించారంటే చూడరా ఈ జగత్తులో పడి నువ్వు ఇదే సత్యమని దాని వెంట తీస్తున్నాము ఈ జగత్తు మట్టిలో కలిసిపోతుంది ప్రళయంలో కలిసిపోతుంది లేకుండా పోతుంది అని జగత్తు వెంట పరుగులు తీయకు అని వైరాగ్యాన్ని కలిగించటం కోసం ప్రళయాన్ని వర్ణించారు అంతే తప్ప ప్రళయం అనేది యథార్థమని చెప్పటం కోసం కాదు మీ పురాణాలు తీసి పెట్టండి ఈ మాండూక్య ప్రక్రియ ఇక్కడ పురాణ ప్రసక్తి లేదు ఇక్కడ ఈ కథలోనే ఇక్కడ పనికి రావు మరి సృష్టి ఎందుకు వర్ణించినట్టు అంటే చూడు సృష్టి స్థితులు వీటిని నిర్వహించేది పరమాత్మ ఆ పరమాత్మ మాత్రమే ఈ అనుభవానికి వచ్చే జగత్తు సత్యము కాదు ఇది ఒకప్పుడు పుట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనుగడను సాగించి తర్వాత మళ్లీ పరమాత్మలో విలీనమైపోయేదే తప్ప అది కనబడిపోయేదే తప్ప ఉన్నదేది కాదు అని జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని వీరికి బోధించటం కోసం సృష్టిని స్థితిని వర్ణించారు జగత్తుపై వైరాగ్యాన్ని కలిగించటం కోసం ప్రళయాన్ని వర్ణించారు ఇవన్నీ ప్రయోజనానుసారి వర్ణనలే తప్ప తథ్యానుసారి వర్ణనలు కావు తథ్యానుసారి వర్ణన ఏమిటో తెలుసునండి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహనాస్తికించర్ణన కాబట్టి ఆ వర్ణనని చూసి నువ్వు కంగారు పడిపోయి ఇదిగో సృష్టి అదిగో స్థితి అదిగో ప్రళయము ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా పెట్టుకున్నారు మీరు అదేమీ లేవు జగత్తు సృష్టి లేదు స్థితి ప్రళయము లేదు అంటే ఇంకా స్థితి లేదని వేరే చెప్పనేక్కర్లేదు జగత్ అసలు ఎలాగ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైతే మనస్సు విషయాభిముఖమవుతుందో అప్పుడు జగత్తు పుడుతుంది ఎప్పుడు మనస్సు విషయ పరాన్ముఖమై ఆత్మాభిముఖమవుతుందో అది జగత్తు యొక్క ప్రళయం నేను నిద్రలేస్తే జగత్తు పుట్టిందండి నేను నిద్రలోకి వెళ్ళగానే జగత్తు ప్రళయమైపోయిందంటే ఏమిటి అసలు నిద్రకి జగత్తు సృష్టి ప్రళయములకు సంబంధం మనస్సు జగత్తువైపు విషయముల వైపు అభిముఖమవుతే జగత్తు యొక్క ఉత్పత్తి మనస్సు వెనుదిరిగి పరమాత్మ వైపు అభిముఖముగా నుండుటయే జగత్తునకు ప్రళయం అంతే తప్ప అంతకు మించి వాస్తవంగా పుట్టుకాలేదు గిట్టుట మహాత్ములు ఈ పుట్టుక గురించి గిట్టుట గురించి అసలు పెద్ద విషయంగా చెప్పారు దీంట్లో ఇంకో రహస్యం ఉంది పరమాత్మ ఆత్మ చైతన్యమునకు పుట్టుక లేదు గిట్టుట లేదు జగత్తునకు కూడా పుట్టుక లేదు గిట్టుట లేదు రజ్జు సత్వమునకు పుట్టుకాలేదు గిట్టుట లేదు జగత్తు కూడా రజ్జు సత్వము వంటిటే దానికి పుట్టుక లేదు గిట్టుట లేదు ఎందుకంటే అది సత్యం కాదు సత్యమైన ఆత్మకి పుట్టుక చాబు లేవు మిథ్య అయిన కూడా పుట్టుక చావు లేవు మరి పుట్టుక చావు ఎవరికి అరే బుద్ధు ఎవరికి లేవు పుట్టుక చావు నా నిరోధో చోటు నో నక అన్నాము నిరోధ ప్రళయము నా లేదు ఉత్పత్తిష్ట సృష్టి కూడా నా లేదు సంసారంలో బంధింపబడిన వాడు నాలేడు సాధకశ్చ సాధకుడు కూడా నాలేడు ముక్షమును కోరువాడు నాలేడు అంటే వాడు అది యథార్థం కాదే వాడు మోక్షాన్ని కోరుకుంటున్నాడు దేని చేత మోక్షాన్ని కోరుకుంటున్నాడు తనకు మోక్షము లేదనే అజ్ఞానం చేత మోక్షాన్ని కోరుకు అజ్ఞానం చేత వాడు ముముక్షు అయ్యాడు అజ్ఞానం చేత ముక్షు అయ్యాడంటే యథార్థంగా ముముక్షు కానీ లేదు వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ముక్త ముక్తిని పొందినవాడు నవై నిశ్చయముగా లేడు ఇది అని ఏషా ఇదియే పరమార్థత పరమసత్యం ఇది పరమ సత్యం నా బయనకు ఒక కథ చెప్పేస్తే ఆ ప్రిన్సిపుల్ తెలుసుకో చెప్పాను నేను అంటే ఎవడో కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను పాతవాళ్ళు కొంచెం ఓటు పట్టి వినేసే చిన్న కథ మడేలు మడేలు అంటే తెలుసు కదా గ్రామంలో బట్టలు ఉతికే మడేలు ఈ మడేలు ఆయనకు గాడిద ఒకటి ఈ బట్టల మూటని గాడిద గాడిద మీద వేసుకుని చెరువు గట్టుకు తీసుకెళ్లి ఆ గాడిదని అక్కడ చెట్టుకి తాడుతో కట్టేసి పెద్ద తాడుతో కట్టేసి ఆ చెరువులో బట్టలు అన్ని ఉతుక్కుని ఆరేసుకుని వాటిని అన్ని పెట్టుకుని మూట కట్టి మళ్ళీ గాడిద పెట్టి ఇంటికి తెచ్చుకుంటాడు అది అతని ప్రొఫెషనల్ ఈ గాడిద అతని ప్రొఫెషనల్ కి అత్యవసరమైనటువంటి జంతువు ఇది కథ ఈ గాడిదని కట్టే పెద్ద తాడు పట్టుకెళ్ళాలి పెద్దదెందుకని అది గెడ్జి మేస్తుంది కొంచెం చుట్టుపక్కల తాడు లేకుండా వదిలేస్తే ఇంక మళ్ళీ సాయంకాలం కనపడదు అది వాడి భయం అది యథార్థం కూడా అది ఎల్డ కాబట్టి ఓ రోజు తాడు పట్టుకెళ్ళడం మర్చిపోయి చెరువుగట్టుకు వెళ్లి మూట కింద దింపిన తర్వాత ఇప్పుడు ఈ గాడిజని ఎలాగా కట్టాలి తెలియజే అప్పుడు అటు ఒక పండితుడు నడిచి వెళ్తున్నాడు ఆ ఏం పడేరు బాగున్నావా బాగున్నాను ఏమిటి పరేశాన్ని ఉన్నావు అవును పరేశాన్న ఏమిటి తాడు తెచ్చుకోవడం మంచిది నేను తాళ్ళు లేకపోతే ఈ గాడిని ఎగో పోతుందేమో పోదు ఎలాగా కట్టేస్తే గాడిని కట్టేద్దామనే కదండి తాడు లేదు తాళ్ళు లేకపోయినా కట్టలేయా అదేలాగండి తాడు ఉంటే ఎలా కడతావా అలాగే కట్టు సరే అయితే వీడి వెళ్లి చెట్లతోటి ఆ గాడితో మెడ చుట్టూ ముడివేసి తాడు మీద ఉడికాడివేసి ఆ తాడుని అలాగ తీసుకెళ్లి అవతల చెట్టుకు ముడివేసి ఆ ఇప్పుడు నువ్వు బట్టలు తుక్కోవు అని వెళ్ళిపోయాడు ఎప్పుడు చక్కగా బట్టలు తిక్కొని సాయంకాలం దాకా అదే పని ఐదు గంటలకు అవన్నీ ఫోల్డ్ మడత పెట్టుకుని మూటగట్టాడు అక్కడే ఎక్కడికి పారిపోతుంది అప్పుడు ఆ గాడిద దగ్గరికి తీసుకొచ్చాడు ఈ మోటార్ బాధల్ని పెట్టి పదా పదం తోలితే అని వెళ్ళి అప్పుడు మళ్ళీ ఈ పద్ధతి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వాపసు చూస్తాడు చెప్పిన సలహా బాగా పనిచేసింది గాడిది ఎక్కడికి వెళ్ళిపోకుండా ఈ ఉంది కానీ ఇప్పుడు దాన్ని ఎంత తోలినా అది కదలటం లేదండి ఈదో కొత్త సమస్య వచ్చి అని అంటాడు ఏ మడేళ్ళు నువ్వు కాళ్ళు కాళ్ళు విప్పేవా అని అడిగాడు విప్పడానికి కరెక్టే కదండి అదిగో మళ్ళీ అదే మాట అంటావు కట్టేవు కదా పొద్దున్న కట్టా మరి విప్పు వెళ్ళి చెట్టు దగ్గరకు వెళ్లి విప్పు ముందు చెట్టు దగ్గరకు వెళ్లి విప్పి మళ్ళీ దీన్ని మెడ దగ్గరకు వచ్చి విప్పి ఆ తాడుని మడతబెట్టి దాని మీద బుధం వేసి పద ఆడేపడికి చక్కగా చలాచీ ఇంతకీ జారి ఎవరకుంటున్నాను సంసారీయే ఈ జారి ఎందుకంటే సంసారి తాను బంధంలో ఉన్నానని అనుకుంటాడు బుద్ధుడే ఉంటాడు మహాత్ముడి దగ్గరికి వస్తాడు ఒక ఆయన నా దగ్గరికి నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నానండి అది ఒక పెద్ద పేచీ అది విడాకులు అంటే అది పెద్ద పేచీ అన్నది ఆ ఉన్నాను లేకపోతే మీ క్లాసులోకి వచ్చేసి ఇవ్వండి అనేదో అన్నాడు నేనున్నాను దాంతో నాకంత పెంచి కనపడలేదా ఏమిటన్నా నీకు విడాకులు మీకు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు ముప్పైలోనూ నలభైలోనూ ఉంటే విడాకులు పత్రం కావాలి ఇంకో అమ్మాయిలు పెళ్ళాడ అరవై ఏళ్ళు వచ్చి నీళ్ళు విడాకులు వచ్చిగా అంటే అవునండి నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలి లేదు యథార్థమైంది మరి చూసారు బంధం అప్పుడే పోయింది అయితే మరి ఏదో సెటిల్మెంట్ అవ్వాలి నీ సెటిల్మెంట్ ఎందుకు నీ సెటిల్మెంట్ బిల్లు ఉంది ఆడికిచ్చే బ్యాంక్ అకౌంట్ ఉంది అదే నీకు కావలసిన కొద్దిపాటు సొమ్ము తీసుకుని హృషికేసి వచ్చాయి వచ్చేసి సన్యాసం తీసుకో ఇప్పుడు చెప్పు నీకు బంధం ఎక్కువ అయిపోయింది అయిపోయింది సార్ అంటే అప్పుడు నేను ఇంకా నువ్వు బద్ధుడు కానీ కాదు నువ్వు భ్రమపడి బుద్ధుడు అనుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఉండే యథార్థత నీకు ఎప్పుడైతే బుద్ధికి వచ్చిందో అమ్మయ్యా అని నువ్వు చాలా సత్యం బంధము మనము కల్పించుకున్నదియే తెలుసుకుంటే ఆ బంధము మనము ముక్తులైనాము అజ్ఞానం చేత కల్పించిన బంధము బంధమే కాదు తెలుసుకుంటే వచ్చే ముక్తి కూడా ముక్తియే కాదు అది ఎప్పుడు ముక్తుడే నవై ముక్త పరమార్థ ఇది నాది అంటే బంధము నాది ఏది లేదు అయిపోయింది విముక్తు వీళ్ళు నా వాళ్ళు అంటే బంధము నా వాళ్ళు ఎవరు ఆయన రామ్ సుహాసి మహారాజ్ అనేవాళ్ళు చే వాడిది ఇంకెంతటి నుంచి ఏది ఎవళ్ళు నా వాళ్ళు లేరు నేనెవాళ్ళకి చెందినవాడును కూడా కాదా ఇంక బంధం లేదు మోక్షం అయిపోయింది ఇంక బంధము ఇంకా దేహం ఉంది దేహం నేను అయితే కదా దేహము ఎందుకు పచ్చిగా ఉన్న ఆకు కొత్త కాలానికి పచ్చతనం పోయి ఎర్రదనం వచ్చి అది కూడా పోయి ఎండిపోయి తొడిగా మూడి పడిపోతుంది అలాగే ఈ దేహం కూడా పడిపోతుంది అయిపోయింది ఇంట్లో బంధము లేదు ఎంత గొప్ప జ్ఞానమంటే విశేష పరమాత్